పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాఘరుడా మహోన్నతుడ పరలోకం నిత్య నివాసివని ఎస్య నా తండ్రి అగ్ని స్వరూపుడ నా తండ్రి స్థుతుల తండ్రి నీ పాద సన్నిధి భూమినైనా మేము నీ పాద సన్నిధికి చేరుకున్నాము ప్రభ నీ వాక్యం వినాలని నీ మాటలు వినాలని ప్రభ నా మమ్మల్ని ప్రభను బలపరచు వాడవు నా తండ్రి ఈ ఐహిక విచారంలో లోకరీతి ప్రభా సమస్యలన్నిటినీ కొట్టి వేయవాడవు నా తండ్రి అన్నిటినీ ఎరిగిన దేవుడవు సమస్త ప్రభ జ్ఞానం నాకు మించిన ఆరోగ్యమును ప్రభ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేసిన దేవుడవు నీకు వందనాలు వందనాలు వందనాలు ఈ సాయంత్రకాల సమయం ప్రభ నా తండ్రిని పరిశుద్ధ స్వరం వినిపించండి ప్రభ మీ యొక్క వాక్యం చేత చేయండి ప్రభ దర్శించండి హెచ్చరించండి నా తండ్రి నీకు మర్మ వాక్యం మర్మములు ప్రభ మాకు తెలియచేయండి ప్రభా మాట్లాడనై ఉన్న బ్రదర్స్ ని బట్టి ప్రభ నీకు వందనాలు పర్లోకపు జ్ఞానం చిత నింపండి నా ప్రభ నా తిన సమర సంబంధించిన ప్రభ మరి యొక్క వాగ్దానమును ప్రభ నీ మాకు మన్నాగా దయచేవాడవు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నీకు జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఏ పాటి వారమునైనా ప్రభాన తండ్రి అల్పులం అయోగ్యులం అయినప్పటికీ నీ యొక్క కృప చేత మమ్మల్ని బలపరిచి శక్తివంతులుగా నిలబెట్టి ప్రభాన తండ్రి పరిశుద్ధులుగా మార్చి నీ సన్నిధిలో కూర్చోబెట్టిన దేవుడవు అర్హతనిచ్చిన దేవుడవు నీకు వందనాలు వేసయ్యా నా తండ్రి నీ చేత ప్రభాన ప్రభ మమ్మల్ని మార్చుతున్న దేవుడవు మమ్మల్ని ప్రభాన నీ రూపంలోనికి ప్రభ మమ్మల్ని రూపాంతర దేవుడవు మేము నా ప్రతి అయోగ్యతను ప్రతి బలహీతను కొట్టివేయండి ఇంకా నీ అందు ప్రభ స్థిరంగా నిలబడేటకు పరిశుద్ధపరచండి ఏసీయా మాలోని ప్రతి పాపం ను ప్రభ నతండ్రి మీరు క్షమించిన దేవుడవు ప్రభ లేదంటే నీ వంటి వారు ఎవరు లేరినైనా నతండి నీ యొక్క వాగ్దానంలో నమ్మకమైనవి నమ్మదగినవి ప్రభ ఎందుకంటే నువ్వు నమ్మకమైన వాడవు ఏసియా ఈ సాయంత్రకాల సమయం అందు రానైనా నడిపించండి ప్రతి ఒక్కరిని ప్రభా సకాలను చేర్పించండి నీ వాక్యం ద్వారా తెప్ప్రెళ్ళ చేయండి వేసే రానయ్యిన బిడ్లను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాలేకపోతున్న బిడ్లను బట్టి కూడా నీకు వందనాలు ఆ యొక్క వారి వారి అవసతులలో ప్రభ సేవలో మరి ఎక్కడెక్కడో ఉంటున్నప్పుడు మీకు కృప తోడు దయ నాయన నీకు కృపలు ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకొని ప్రతి అవసతులు తీర్చి ప్రతి అనారోగ్యం మూర్తి శాస్త్రపరచు వాడవు అతను ఈ కూడిక అంతట్లో ప్రభ ఆది అంతంను మీరే వహించి ఏసఐ నా తండ్రిని యొక్క శక్తిగలిగిన వాక్యం చేత మమ్మల్ని దర్శించమని ఏసయ శక్తిగలి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ అరదనయోగ్యుడనివే అరదనయకుడ నీవే అరదనయోగ్యుడీవే ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధితు ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధితు అరదనయకుడ నీవే అరదనయోగ్యుడని వే అరదనయ కుడనీ వే అరదనయోగ్యుడనీ వే ప్రియుడా పరిశోధుడనీ పదివేల లోనా ప్రియుడ నా ప్రియుడు నా స్నేహితుడు ఎలా పురుస్తుతిదాం నా ప్రియుడు నా స్నేహితుడు ఎల్లా పురుస్తుతించేదా అరదన నాయకుడు నీవే అరదన యోగ్యుడని వే అరదనయకుడ నీవే అరదనయోగ్యుడీవే ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధితు ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధితు యకుడ నీవే అరదనయోగ్యుడనీ అరదనయకుడ నీవే అరదనయోగ్యుడనివే స్వస్వ రాజమునియా తిరుగనయున్నవు శాశ్వత రాజమునియా తిరిగీరణయున్నవు ఆయువు నేను చూస్తున్నా అనూదినం వైచున్నా ఆయువు నేను చూస్తున్నా అనూదినం వైచన్నా అరదనయకురణ నీవే ్యుడనిీవే అరదన నయకుడనివే అరదనయోగ్యుడనివే ఆయువు ఉన్నంత వరకు నిన్నీ ఆరాధితు ఆయువు ఉన్నంత వరకు మన ప్రభును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన మనములు మీ అందరికీ నా వందనాలు శుభములు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాని మనం ధ్యానించుకున్నాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కనికరము కలిగిన దేవా కృప కలిగిన మా ప్రభ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సర్వలోక సృష్టికర్తమైన మా ప్రభ మీకెంతగానో స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నీ గడిచిన కాలం అంత నీ కృపతో నీ కనికరముతో నీ వాత్సల్యముతో ప్రభావ మమ్మలందరినీ కాచి కాపాడినందుకై స్తోత్రములు నా ప్రభావ యోగ్యత మమ్మల్ని ఇంతవరకు సజీవంగా ఉంచినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభావ అవును తండ్రి రాత్రి గల సమయంలో నేను ఈ నిధిలో ఈ రీతిగా తండ్రి ఆయన గడపడానికి ఆయన నీ స్వరం వినడానికి నీకు మొర పెట్టడానికి ఆయన ఆరాధించడానికి మీరు గొప్ప సమయానికి స్థూతులు చెల్లిస్తున్నాం ప్రోభ ఇప్పుడు తండ్రి వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా తండ్రి మీరే మాట్లాడండి నేను వాక్యం చెప్ప నేను నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తలంపులు నా ఆలోచనలు కూటమేంటి ప్రాభా నైనా నీ అధికారానికి నేను లోబడుతున్నాను తండ్రి నీకు నేను లోబడుతున్నాను నీ ఆత్మతో నింపండి నీ ఆత్మతో ఆయన ప్రభా మీరే మాట్లాడమని మీరే మహిమలు ఉందమని తండ్రి నైనా మనందరినీ కూడా ప్రభావ మీరే బలపరచమని అండి మీరే నాయన ముందున్న సమయమంతులు మాకు తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె సమయలు గ్రంథం సమయలు మొదటి గ్రంథం ఐదవ అధ్యాయము ఆరో అధ్యాయము ఏడవ అధ్యాయము ఈ మూడు అధ్యాయాల నుంచి కొన్ని విషయాలు ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానించుకుంటాం గత కాలం క్రితం సమూహలు మొదటి గ్రంథము నాలుగో అధ్యాయాన్ని కూడా మనం ధ్యానించాము క్లుప్తంగా రెండు రెండు నిమిషాల్లో అక్కడ జరిగిన విషయాన్ని చెప్తాను అది అక్కడ ఏం జరిగిందో తెలిస్తే ఈ ఐదు ఆరు ఏడు వచ్చిన అధ్యాయాల్లో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది ఇక్కడ నాలుగో అధ్యాయంలో సమూయలు మొదటి గ్రంథము నాలుగో అధ్యాయంలో ఇస్రాయలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాలని చెప్పేసి వాళ్ళు ఎబినేజర్ అనే ప్రాంతానికి వెళ్తారు అక్కడ యుద్ధంలో ఫిలిస్తీన్లు ఎదుట ఓడిపోతారు నాలుగు మంది చనిపోతారు తిరిగి వాళ్ళు పాలెంలోనికి వచ్చి ఎందుకు దేవుడు ఈ యుద్ధంలో మనకు విజయాన్ని ఇవ్వలేదు ఎందుకు దేవుడు జయాన్ని ఇవ్వలేదని ఆలోచించుకొని దేవుని మందసాన్ని మనతో పాటు తీసుకెళ్దాం దేవుడు మనతో ఉంటే ఆ మందసం మనతో ఉంటే అప్పుడు మనకు విజయం వస్తుందని చెప్పి ఆ మందసాన్ని కూడా వాళ్ళు యుద్ధానికి తీసుకువెళ్ళారు దురదృష్టం ఏంటంటే ఆ యుద్ధంలో వాళ్ళు బహుదో ఘోరంగా ఓడిపోయారు దగ్గు తక్కువ ముప్పై మంది పైగా కాలు అనేది చనిపోయారు అంటే కాళ్ళతో యుద్ధం చేసే నడుచుకుంటూ వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు రథాల మీద కాకుండా ఈ యొక్క ఈ గుర్రాల మీద కాకుండా ఉట్టి నడుచుకుంటూ వెళ్ళి యుద్ధం చేసే వాళ్ళే మంది చనిపోయారు అంత గొప్ప వధ జరిగిందని అక్కడ రాయబడుతుంది అంత నష్టం జరుగుతుంది ఇస్రాయిలు చెదిరిపోతారు పారిపోతారు ఆ తర్వాత దేవుని నిబంధన మందసం అనేది ఫిలిస్తీన్ల వెళ్ళిపోతుంది ఫిలిస్తీన్లు ఆ దేవుని నిబంధన మందసాన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఈ యొక్క ఐదో అధ్యాయము మొదలవుతుంది ఇక్కడ ఫిలిస్తీన్లు ఐదో అధ్యాయం మొదటి వచ్చినంలో ఫిలిస్తీలు దేవుని మందసమును పట్టుకొని ఎబినేజర్ నుండి అష్టోదనకు తీసుకొని వచ్చి దాగోని గుడిలో దాగోని ఎదుట దాని నుంచి ఇక్కడ జరిగిన సందర్భం మనలో చాలా మందికి పరిచయమైన సందర్భమే అయినప్పటికీ ఒకసారి క్లుప్తంగా వివరిస్తాను ఫిలిస్తీన్లు అక్కడ యుద్ధంలో ఇస్రాయల్ మీద గెలిచిన తర్వాత దేవుని మందసాన్ని తీసుకొని ఎబినేజర్ నుండి అష్టోద్ అనే ప్రాంతానికి తీసుకొనిచ్చారు అష్టోద్ అనే ప్రాంతానికి వాళ్ళు వచ్చారు ఈ అష్టోద్ అనే దాగోను గుడి ఉంది ఈ దాగోను వాళ్ళ యొక్క దేవత దేవుడు మరి ఆయన గుడిలో తీసుకొచ్చి దేవుని మందసాన్ని దాగోను ఎదుట నిలబెట్టారు దాగోని ఎదుట నిలబెడితే అయితే మూడవచనంలో మరునాడు అష్టోద్ వారు ప్రాత లేవగా ఇదిగో దాగోను యహోవా మందసం ఎదుట నేలను బోర్ల ఉండెను కనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానం మరలా ఉంచిరి ఇక్కడ మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళు రోజు దాగోని గుడిలో వెళ్ళి దాగోని గుడిలో దేవుని మందసాన్ని పెట్టి దాగోని ఎదుట పెట్టి వెళ్ళిపోయారు మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి చూసేటప్పటికి దాగోను యహో మందసం ఎదుట బోర్ల పడున్నాడు సాగిల వాళ్ళు చూశారు చూసి మళ్ళీ ఆ దాగోను ఎత్తి లేవనెత్తి తాని దాని నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నాలుగో వచనంలో ఆ మరునాడు వారు ఉదయంలోనే లేవగా దాగోను యహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను దాగోను యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి వాని మొండెమువ మాత్రము వానికి మిగిలి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ రోజు మరీ మరుసటి రోజు వచ్చిన తర్వాత వాళ్ళు దాగోని గురిలోనికి వచ్చి చూస్తే దేవుని మందసం ఎదుట దాగోను బోర్లబడి ఈసారి ఎలా ఉన్నాడు తల నరికి వేయబడ్డది రెండు చేతులు తెగవేయబడి గడప దగ్గర బడున్నాయి గడప దగ్గర బడున్నాయి దేవుని మనసు ముందు కూడా కాదు గడప దగ్గర బడున్నాయి మన మొండెం మాత్రం అని అంటే ఏ పాటు ఆ పాటు విడదీసుకొని తర్వాత ఐదో వచనంలో కాబట్టి దాగోని యాజుకులేమి దాగోని గుడుకు వచ్చివారేమి నేటి వరకు ఎవరినూ అష్టోదులో దాగోని యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు కాబట్టి అప్పటి నుంచి అష్టోదు వాళ్ళంతా కూడా ఎవరు కూడా దాగోను గుడి గడప తొక్కలేదు అప్పటి నుంచి ఏమవుతుంది అంటే ఆరో వచనం నుంచి యహోవ హస్తము హష్టోజు వారి అష్టోదు వారి మీద భారముగా ఉండేను అష్టోదు వారిని దాని సరిహద్దులో వారిని ఆయన గడ్డల రోగంతో మొత్తి వారిని హతము చేయగా అంటే ఎప్పుడైతే వీళ్ళు ఫిలిస్తీన్లు దాగోని గుడిలో వందసారి ఉంచి మొట్టమొదటిసారి ఉంచినప్పుడేమో బోర్లబడి రెండోసారి వచ్చిన చూసినప్పుడేమో ఏ పాటుపాటి తెగవేయబడిన అప్పటి నుంచి వాళ్ళ గుడే మూసేశారు గుడే మూసేసిన తర్వాత దేవుడు వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టాడు అప్పటిదాకా ఈ రెండు రోజులు వాళ్ళని దేవుడు ఏమనలేదు ఎప్పుడైతే ఈ రెండు రోజులు ఈ రెండు దినాలు అవి జరిగిన తర్వాత దాగోను బోల్లబడినడం చూసిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారు ఆ దాగోను గుడినే మూసేశారు అప్పుడు దేవుడు వాళ్ళ మీద కోప్పడి వాళ్ళ వాళ్ళ అక్కడ రాయబడిన మాట ఏంటంటే యహోవ హస్తము అష్టోది వారి మీద భారముగా ఉంది అష్టోదు వారిని దాని సరిహద్దుల్లో ఉన్న వారిని అంటే అష్టోదు ప్రాంతంలో ఉన్న వారిని ఆ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా గడ్డల రోగంతో మొత్తి వారిని హతము చేయడం మొదలుపెట్టాడు ఎందుకు దేవుడు ఇక్కడ అష్టోదు వారిని గడ్డల రోగంతో మొదలు హతం చేయడం మొదలుపెట్టాడు ఎందుకు వారికి గడ్డల రోగాన్ని వాళ్ళకు అనుగ్రహించాడు ఏంటి దేవుడు మొట్టమొద రెండు రోజులు ఎందుకు సైలెంట్గా ఉంటే దేవుడు గొప్ప అవకాశాన్ని ఫిలిస్తీన్కి ఇచ్చాడు వాళ్ళు గ్రహించలేకపోయారు ఇస్రాయల్ని విడిచి దేవుడు ఫిలిస్తీన్ దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత ఫిలిస్తీన్లు వాళ్ళ అజ్ఞానాన్ని చూపించారు తీసుకెళ్ళారు మొట్టమొదట దేవుడు క్షమించాడు వాళ్ళు తీసుకెళ్లి దాగుని ఎదుట నిలబెట్టారు మరుసటి రోజు వచ్చి చూసినప్పుడు దాగును బోర్లబడి ఉన్నాడు బోర్లబడి ఉన్నప్పుడైనా వాళ్ళు గ్రహించాలి కదా నిన్న నిలబడే ఉన్నాడు కదా ఈ రోజు ఎందుకు బోర్లబడి మరి గుడిలోకి ఎవరూ రాలేదే ఎవరూ వచ్చి చూడలేదే మనమే కదా తలపేసి వెళ్ళింది ఇప్పుడు మనమే వచ్చి తలపు తీస్తున్నాం కదా మరి ఎవరు రాకుండా ఎవరు ఏమి చేయకుండా దాగోని ఎందుకు దే ఆ దేవుని మనసు మీదుట బోర్లబడున్నారు అనేటువంటి జ్ఞానము ఆ ఫిలిస్తీలికి లేదు వాళ్ళు ఏం చేశారు తిరిగి యథావిధి స్థానంలో పెట్టి వెళ్ళిపోయారు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు క్షమించాడు రెండోసారి కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చాడు ఏమని ఈసారి దేవుడు దాగోని యొక్క తలని చేతుల్ని వేరు చేసి మొండాన్ని వేరు చేసి పెట్టాడు ఈసారైనా వాళ్ళకి వాళ్ళకి జ్ఞానం కావాలి కదా నిన్నేమో బోల్లబడి ఉన్నాడు ఈ రోజేమో బో ఈసారి ఏ అవయవం లేకుండా చేయబడ్డాడు మరి ఇతరుడు దేవుడైతే మనం పూజిస్తున్నవాడు దేవుడైతే దాగునే నిజమైన దేవుడైతే ఈ రీతిగా ఎందుకు పడి ఉంటాడు నిజమైన దేవుడు ఈ రీతిగా పడి ఉండడు కదా చూడండి ఈ ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఇద్దరులో ఒకడేమో పడిపోయి బోర్ల ముక్కల ముక్కలు ఒక ఆయనేమో అలానే ఉన్నాడు అంటే వాళ్ళకి అర్థం కావాలి నిజమైన దేవుడు ఎవరు అనే విషయం ఎవరు శక్తి కలిగిన దేవుడు ఎవరు బలం కలిగిన దేవుడు ఎవరు నిజమైన దేవుడు అనే విషయము ఫిలిస్తీన్లకు అర్థం కావాలి వాళ్ళకు అర్థం కావాలనే అర్థం కావాలనే దేవుడు దాగోని ఆ రీతిగా చేశాడు కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు మూర్ఖులు అజ్ఞానులు కాబట్టి వాళ్ళు గ్రహించలేకపోయారు వాళ్ళు ఏమనుకున్నారు మొట్టమొదట పడినప్పుడు తీసి యథావిధిగా పెట్టారు రెండోసారి ఏం చేశారు గుడినే మూసేశారు కానీ ఈ దాగోను మన దేవుడు కాదు ఇతను నిజమైన దేవుడు కాదు ఇతను బలవంతుడు కాదు ఆయన ముందు ఇతను తక్కువ వాడే ఆయన ముందు వీడు ఏమాత్రం కూడా ప్రభావం లేనివాడు మొక్కలు మొక్కలు అయిపోయాడంటే ఆయన ఎంత బలహీ అంతెంత బలవంతుడు ఆ దేవుడు కాబట్టి బలము లేని వాడిని బలము లేని వాడిని బలహీను మనం ఎందుకు పూజించాలి బలవంతుడైన వాడు ఇక్కడ కదా ఆయనను మనం పూజిద్దాము అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాలేదు వాళ్ళ అజ్ఞానాన్ని బట్టి వాళ్ళు దేవుడి పట్ల చూపించిన అవిధేయతను బట్టి వాళ్ళు దేవుడికి సరైన క్రమముగా మర్యాదను చెల్లించకపోవడాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించడం మొదలుపెట్టాడు గడ్డలతో మొత్తడం మొదలుపెట్టాడు గడ్డల రోగం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఏడో వచనంలో అష్టోద్వారు సంభవించిన దాన్ని చూచి ఇస్రాయేలీల దేవుని హస్తము మన మీదను మన దేవత యొక్క దాగోని మీదను బహుభారముగానున్నదే ఆయన మందసం మన మధ్యలో ఉంటాయి దీనికి కారణము కదా అది ఇక మీ ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని వాళ్ళు ఎంత అజ్ఞానంలో చూడండి దేవుడు ఈ స్త్రీ స్త్రీలు ఎదుట తన ప్రభావాన్ని చూపించాడు తన శక్తిని తన బలాన్ని చూపించాడు చూపించినప్పటికీ గ్రహించకపోగా దేవుడికి ఒప్పుకోకపోగా దేవుని దగ్గరికి రాకపోగా వాళ్ళు ఏం అంటున్నారు మన మీదను దేవు ఇస్రాయలుల దేవుని హస్తము మన మీదను మన దేవత యగు మీదను అంటే మన దేవతైన అంటే ఇంకా మన దేవుడైనా వాళ్ళు అని భారం ఉందని చెప్పి ఆ మందసాన్ని వాళ్ళ కూడా మధ్యలో ఉండకూడదు అని నిశ్చయించుకున్నారు వాళ్ళ మధ్యలో ఉండకూడదు అంటే దేవుడు తన శక్తిని చూపించినాక కూడా వాళ్ళు గ్రహించలేదు ఈ మందసాన్ని పంపించేయాలని అనుకున్నారు కానీ వాళ్ళు ఏదైతే బలహీను పూజిస్తూ ఉన్నారో వాడిని ఆ ఫిలిస్తీలు ఇష్టపడలేదు అంటే ఇప్పుడు మన ఉదాహరణకు చెప్పాలి అనంటే మన ఇంట్లో మనం మనకి ఇద్దరు వ్యక్తులు మనకున్నారు మన ఇద్దరు ఇద్దరు వ్యక్తులు మన దగ్గర ఉన్నప్పుడు ఒకరి ద్వారా ఒకరు ఇబ్బంది పడుతున్నారు మనమేమో ఒకరినే ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాం ఇంకొకరిని దూరం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం ఒకరినేమో దూరం చేసేస్తున్నాము మన కలుగుతున్న ఇబ్బందిని బట్టి ఇంకొకరినేమో దగ్గర తీసుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటిది ఎవరైతే మనం దగ్గర తీసుకుంటున్నామో వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం వాళ్ళు మనం కావాలనుకుంటున్నాం ఎవరినైతే మనం దూరంగా పెడుతున్నామో వాళ్ళు మనకు అవసరం లేదని అర్థం అంటే దేవుడు తన శక్తిని తన ప్రభావాన్ని తన యొక్క మహిమని ఫిలిస్తీన్ ఎదుట కూడా వాళ్ళు ఏం చేశారు గ్రహించకుండా దేవుణ్ణి దూరం పెట్టేశారు బలహీనుడు అసలు దేవుడో కాదు బలం శక్తి కలిగిన కాదు ఏమి లేని వాడిని మన దేవత అని చెప్పుకుంటున్నారు కాబట్టి దేవుడు వాళ్ళ అజ్ఞానాన్ని బట్టి వాళ్ళు శిక్షించడం మొదలు వాళ్ళు దూరం పెట్టేశారు అలా దూరం పెట్టేసిన తర్వాత ఎనిమిదో వచనంలో ఫిలిస్తీన్ల సర్దారులందరినీ పిలిపించి ఇస్రాయేల్ దేవుని మందసమును మనము ఏమి చేయదుమని అడిగి అందుకు వారు దేవుని మందసమును ఇక్కడ నుండి ఘాతు పంపుడని చెప్పగా జనులు ఇస్రాయేలీల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయి వాళ్ళు ఈసారి అష్టోదు ప్రాంతం నుంచి ఏం చేయాలి ఎక్కడకు పంపించాలనుకున్నప్పుడు ఆ అష్టోదు ప్రాంతం నుంచి గాతు అనే పట్టణానికి తీసుకొని వచ్చారు గాతునకు మోసుకొని వచ్చారు మోసుకొని వచ్చిన తర్వాత తొమ్మిదవ వచనంలో అయితే వారు అష్టోదు నుండి గాతునకు దానిని మోసుకొని తర్వాత యహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నులకు రహస్య స్థానములో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము కలుగజేశాను అయితే అష్ట రోజు నుంచి గాతునికి వచ్చిన తర్వాత కూడా దేవుడు ఆ పట్టణంలో ఉన్న వాళ్ళ ఆ పట్టణంలో ఉన్న వాళ్ళను కూడా విడిచిపెట్టేది అక్కడ కూడా రహస్య స్థానాలలో అంటే మనుషులు యొక్క రహస్య స్థానాలు కొన్ని ఉంటాయి కదా బయటకు చూపించుకోలేనివి ఆ స్థానాలలో దేవుడు గడ్డలు లేపాడు గడ్డలు లేపి గొప్ప నాశనము ఆ పట్టణంలో కలుగజేశాడు ఆ తర్వాత వాళ్ళు చేశారు గాతు పట్టణస్థులు కూడా దేవుడిని భరించలేక వారు పదవచనంలో వారు దేవుని మందసమును ఎక్కువనులకు పంపివేగా. అష్టోద్వారు వదిలించుకున్నారు తర్వాత గాతులు కూడా భరించలేకపోయారు తర్వాత ఎక్కువనికి వచ్చాడు దేవుడి ఈసారి ఈసారి ఎక్కువను అనే వచ్చాడు దేవుని మందసము ఎక్కువ వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలనని వీరు ఇస్రాయలుల దేవుని మందసమును మన యుద్ధకు తీసుకొని వచ్చిరండి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు దేవుని మందసం వస్తుందంటే భయపడిపోతున్నారు అయ్యో మనల్ అందరినీ చంపేయడానికి వీళ్ళు మనసును తీసుకొస్తున్నారు అవన్నీ అక్కడ వాళ్ళు కూడా ఇక్కరూణం ప్రాంతం వాసులు కూడా వాళ్ళ అజ్ఞానాన్ని చూపించుకుంటున్నారు వాళ్ళ జ్ఞానాన్ని చూపించుకోవడం లేదు ఇంత శక్తి కలిగిన దేవుడు ఈ రకంగా మనల్ని ముప్పుతిప్పలు పెడుతుందంటే ఈయనలోనే కదా నిజమైన ప్రభావం ఉంది ఈయనలోనే కదా నిజమైన శక్తి ఉంది ఈయననే కదా నిజమైన వాడు అని ఆయన ఎదుట సాగిలు వదిలేసి ఆయన్ని సేవించడం వదిలేసి ఆయన దగ్గరికి రావడం వదిలేసి ఏం చేస్తున్నారు మా యుద్దకు మమ్మల్ని చంపడానికి ఆయన మందసాన్ని పంపిస్తున్నారు అని భయపడుతున్నారు అంటే వాళ్ళు గ్రహించలేని వారుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తమ ఉంచుకోవడానికి ఇష్టపడలేదు ఎక్కడో కూడా పంపించాలని అనుకున్నారు తర్వాత పదకొండవ వచనంలో కాగా జనులు ఫిలిస్తీన్ల సర్దార్లందరినీ పిలువనంపించి ఇస్రాయల్ల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండినట్లు స్వస్థానమునకు దానిని పంపించుడని దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండేను గనక మరణ భయము ఆ పట్టణస్తులందరినీ పట్టి ఉండెను చావక మిగిలిన వారు గడ్డల రోగము చేత మొత్తబడి ఆ పట్టణస్తుల కేకలు ఆకాశం వరకు వినపడేది అంటే ఆ ఫిలిస్తీన్ల ప్రాంతాలన్నిట్లో కూడా దేవుడు భయంకరంగా వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టాడు అనేక చనిపోయారు ఆ తర్వాత మిగిలిన వారికేమో గడ్డల రోగం ఉంది ఇంకా వీళ్ళు తట్టుకోలేక ఎలాగైసారి దాని స్వస్థలానికి అంటే పంపించేయాలి అని చెప్పి నిశ్చయించుకున్నారు తర్వాత ఆరో వచనం ఆరో అధ్యాయంలో ఆరోగ్యంలో మొట్టమొదటి రెండు మూడు వచ్చిన మొదటి వచ్చినము రెండో వచ్చిన మూడో వచ్చిన చూస్తే యహోవ మంద్రసము ఏడు నెలలు ఫిలిస్తీనుల దేశ తరువాత అంటే ఫిలిస్తీన్లు దగ్గర దేవుని మంద్రసం ఎన్ని రోజులు ఏడు నెలలుంది ఏడు నెలలకే ఫిలిస్తీన్లు ఆపసోపాలు పడిపోయారు ఫిలిస్తీలు బహు నాశనాన్ని కొని తెచ్చుకున్నారు ఫిలిస్తీన్లు బహు భయంకరంగా రోగాల చేత మొత్తబడ్డారు గడ్డల రోగం చేత మొత్తబడ్డారు ఫిలిస్తీనులు ఎంతో మందిని కోల్పోయారు వల్ల రోదన ఆకాశం వరకు వినపడింది ఏది ఈ ఏడు నెలల కాలంలో జరిగిందిదంతా అంటే దేవుని మందసాని వాళ్ళు ఏడు నెలలు భరించలేక పంపించేశారు తిరిగి ఇస్రాయేల్ ఆ తర్వాత ఫిలిస్తీలు యాజకులను చూ యాజకుల రెండవ వచనంలో ఆరోగ్యం రెండో వచనంలో ఫిలిస్తీల యాజకులను శకునము చూచి వారిని పిలువనంపించి యహోవ హస్తమును యహోవ మందసమును ఏమి చేయుదము ఏమి చేసి స్వస్థలమునకు దాన్ని పంపుదము తెలియజెప్పుడు అంటే ఇక ఏం చేయాలి ఎలా దాన్ని తిరిగి ఆ యొక్క మందసాన్ని ఇస్రాల్ చేస్రాలు పంపించాలని చెప్పగా తర్వాత మూడవ జనంలో వారు ఇస్రాయల దేవుని మందసమును పంపివేను ఉద్దేశించిన ఎడల ఊరకయ్యే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరార్థమ అపర అర్పణము చెల్లింప పంపవలను అప్పుడు మీరు స్వస్థ ఆయన హస్తము మీద నుండి ఎందుకు తీయబడక మీరు తెలుసుకుంది అంటే వాళ్ళు తిరి పంపించేయాలని చెప్పేసి వాళ్ళు అపరా అపరాధార్థమైన అర్పణం అర్పించాలని చెప్పి వాళ్ళు కొన్ని నియమాలు చేస్తారు ఆ చేసి ఇస్రాయల్ ప్రాంతాన్ని పంపిస్తారు పంపించేస్తారు ఇస్రాయల్ ప్రాంతంలో పంతొమ్మిదో వచ్చినంలో అదే ఆరోగ్యం పంతొమ్మిదో వచనంలో దేవుని మందసం ఇస్రాయల్కి తిరిగి వస్తుంది మళ్ళీ బెచ్చమేష్ వారు యహో మందసమును అంటే ఇక్కడ బెచ్చమేష్ అనే ప్రాంతానికి ఇస్రాయెల్ తిరిగి వస్తుంది దేవుని మందసం తిరిగి వచ్చిన తర్వాత బెచ్చమష్ అనే ప్రాంతానికి వాళ్ళు తీసుకొని వస్తారు ఇస్రాయలీలు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అత్యుత్సాహంతో వాళ్ళు దేవుని మందసం వచ్చిందని సంతోషించారు దేవుని మందసం వచ్చిందని ఆనందించారు ఆనందించిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ ఇస్రాయేల్ ప్రజలు బెట్సమస్ ప్రాంత వాసులు అత్యుత్సాహాన్ని చూపించారు అత్యుత్సాహాన్ని చూపించి వాళ్ళు చేశారు యహోవా మందసమును తెరచి చూడగా వాళ్ళు చేశారు దేవుని మందసము ఆ పెట్టని తెరిచి చూడాలని అనుకున్నారు పోయి తెరిచి చూశారు అప్పుడు దేవుడు ఏం చేశాడు వారిని హతము చేసి ఆ జనులలో యాభై వేల డెబ్బై మందిని మొత్తం అంటే ఎంతో మంది ప్రజలను అక్కడ దేవుడు మొత్తాడు ఎహో గొప్ప దెబ్బతో అనేకులకు అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి అంటే దేవుడు అనేక అక్కడ మొత్తడం తోటి అనేక మందిని అక్కడ మరణం అప్పగించడం అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బహు బాధ పడిపోయారు అప్పుడు బెచ్ వాళ్ళు అంటున్నారు ఇరవై వచనంలో అప్పుడు బెచ్చమేష్ వారు పరిశుద్ధ దేవుడైన యహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు ఇలాంటిన్న మాట ఏంటిదంటే ఏడు నెలలు ఫిలిస్తీన్లు దేశంలో ఈ మందసం ఉంది అక్కడ ఎవరు కూడా నెమ్మదిగా లేరు అక్కడ అందరూ కూడా గడ్డల రోగంతో మొత్తబడ్డారు మంది చనిపోయారు వాళ్ళ రోదన ఆకాశం వరకు వినపడింది తిరిగి మన దగ్గరికి వస్తే ఈ మందసము మనం తెరిచి చూడంగానే ఇంతమంది చచ్చిపోయారు ఇంతమంది చచ్చిపోయారు వాళ్ళు కంక్లూజన్కి వచ్చారు ఏంటిది ఈ పరిశుద్ధ దేవుడైన యహోవ మందసము ఎదుట సన్నిధిన ఎవరు నిలవగలరు ఆ దేవుని సన్నిధిన ఎవరు నిలవగలరు అనుకుంటున్నారు అంటే ఎవరు కూడా నిలబడలేరు ఆయనంత ఇది ఆయనంత అంత భయంకరుడు ఆయనంత అంతటి గొప్ప దేవుడు అని అనుకుంటున్నారు లేకపోతే ఆయనంత భయంకరుడు అని భయపడతా ఉన్నారు ఆయన సన్నిధిని ఎవరు నిలవగలరు ఇంకా ఫిలిస్తీన్ లో నిలబడలేకపోయారు మేము నిలబడలేకపోయాం ఇంకెవరు నిలబడగలరు ఇని ముందు అని చెప్పి అనుకోవడం మొదలుపెట్టారు తర్వాత అన్నారు మన యుద్ధం నుండి ఆయన ఎవరి యుద్ధకు పోవాలని చెప్పి అయ్యో మనం భరించలేం ఈ దేవుని మనం భరించలేం ఈ మందసాన్ని మనం కూడా భరించలేం ఎవరు వెచ్చిమేష ప్రాంత వాస్తులు ఈ మాట ఇస్రాయల్ ప్రజలు అంటున్నారు ఏమని ఈ సన్నిధిని ఎవరు నిలబడగలరు ఈ దేవుని సన్నిధులు ఎవరు నిలబడగలరు ఈయన మన దగ్గర వద్దు మనం ఈయన భరించలేం ఈయన మన వల్ల కాదు ఈయన మనతో ఉంటే మనకు శ్రమలే ఈయన మనతో ఉంటే మనకు బాధలే ఇంత మనం ఈయన మనతో ఉంటే మనం ఇంకా చాలా నష్టాన్ని చూస్తామని చెప్పి అక్కడి నుంచి ఎక్కడికి పంపించాలని ప్లాన్ చేశారు ఎక్కడకు పంపించాలో వాళ్ళకు అను ఆలోచిస్తున్నారు తర్వాత చూడండి ఆరోగ్య వచ్చినంలో కిర్యాత్యార్యము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిస్తీనులు యువ మందసమును మరలా తీసుకొని వచ్చి మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకొని పోవాలని వర్తమానం పంపిరి ఈ ఇల్లు బేచ్మెష ఏం చెప్తున్నారు కిరియాతార్యము వాళ్ళ అక్కడ ఆ పల్లె వాసులకి అక్కడ ఒక లేఖ రాస్తారు దూతలను పంపించారు కొంతమంది కొంతమంది మనుషులు పంపించి ఫిలిస్తీలు దేవుని మందసాన్ని తిరిగి తీసుకొని వచ్చారు కాబట్టి మీరేం చేస్తారంటే మీరు వచ్చి ఈ మందసాన్ని మీ దగ్గర తీసుకొని పోండి అని చెప్పి దూతలను పంపించి వర్తమానం పంపించారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా ఫిలిస్తీన్ల దగ్గర దేవుడు ఏడు నెలలు ఉన్నాడు తర్వాత ఈ బెడ్ వాళ్ళ దగ్గర ఎన్ని రోజులు ఉన్నాడు మహా అయితే వచ్చిన రోజు జరిగింది రెండు రోజులు మూడు రోజులు నాకు తెలిసి ఒక వారం రోజులు ఈ బెడ్ అనే ప్రాంతంలో ఉంటాడు వాళ్ళు ఏడు ఏడు ఏడు నెలలు భరించలేకపోయారు తర్వాత బక్షిమేశ ప్రాంత వాసులు ఏడు రోజులు భరించలేకపోయారు తర్వాత ఏడో అధ్యాయంలోనికి మనం వెళ్తే మొదటి రెండు వచనాలలో అంతటా కిర్యాతార్యం వారు వచ్చి యహోవా మందసమును తీసుకొని పోయి కొండ ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజర్ ప్రతిష్ఠించిరి ఇప్పుడు కిర్యాత్యార్యం అనే ఆ ప్రాంత వచ్చారు వాళ్ళు వచ్చి దేవుని మందసాన్ని వాళ్ళతో పాటు తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లిపోయి కొండ మీద ఉండేటువంటి అభినదాబ్ అనే ఒక వ్యక్తి ఇంట్లో పెట్టారు ఈ మందసాన్ని తీసుకొచ్చి అభినాదాబ్ ఇంట్లో చేర్చారు చేర్చిన తర్వాత అభినాదాబ్ ఏం చేశాడు తన కుమారుణ్ణి తన కుమారుడిని ఎలియాజర్ని దేవుని మందసానికి దేవునికి పరిచయ చేయడానికి తన కుమారుణ్ణి ప్రతిష్ఠించాడు ప్రతిష్ఠించిన తర్వాత మందసము కిర్యాతారములో నుండిన కాలము ఇరవై సంవత్సరము ఇస్రాయలులందరూ యహోవాను అనుసరింప దుఃఖించు చుండగా అంటే రెండవ వచ్చిన రాయబడిన మాట ఏంటంటే మందసము కిరియాత్యార్యములో నుండిన కాలము ఇరవై సంవత్సరాలు అంటే అభినదాబు ఇంట్లో ఎలియాజర్ పరిచర్ చేస్తుండగా అతని ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంది ఈ మందసం ఇరవై సంవత్సరాలు ఉంది అంటే ఈ సందర్భాన్ని మొత్తాన్ని నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఫిలిస్తీలు ఏడు నెలలు దేవుని మందసాన్ని భరించలేకపోయారు అదే రీతిగా అష్టోదులో ఆ ఫిలిస్తీన్ లో అష్టోదు వారు భరించలేకపోయారు ఘాతు వాళ్ళు భరించలేకపోయారు ఎక్రోని భరించలేకపోయారు ఆ తర్వాత తిరిగి ఇస్రాయల్ దగ్గరకు వస్తే అష్ట ఈ కిర్యా ఈ బెచ్చమేష వారు వాళ్ళు కూడా దేవుని మనసని వారం రోజుల కంటే ఎక్కువ భరించలేకపోయారు భరించలేక వాళ్ళు తిరిగేమంటున్నారు ఈ పరిశుద్ధ దేవుని సన్నిధి నిలబడేది ఎవరు ఎవరు నిలబడగలరు మనం ఈయనను సేవించలేం ఈయనను మన దగ్గర వద్దు అని చెప్పి పంపిస్తే అభినాదాబ్ ఇంట ఇరవై సంవత్సరాలు దేవుడు ఉన్నాడు అంటే ఒకసారి ఆలోచించండి అదే దేవుడు ఒక్కడే దేవుడు ఒకటే మందసం ఫిలిస్తీన్లకేమో బహు భయంకరమైన శ్రమలు వచ్చినాయి వాళ్ళు ఏడు నెలలు భరించలేకపోయారు ఈ బెచ్చ వాళ్ళు వారం రోజులు భరించలేకపోయారు మరి అభినాదాబ్ ఇంట్లో సంవత్సరాలు ఎలా ఉన్నది ఆ మందసం అభినాదాబ్ ఇంట్లో ఇరవై ఎలా ఉంది ఎలా ఉండగలిగింది దేవుడు ఎలా ఉంచాడు వాళ్ళు ఆరు నెలలకి అతల కుతలం అయిపోయారు వీళ్ళు ఏడు రోజులకి అతల కుతలం అయిపోయారు మరి ఈయన ఇరవై సంవత్సరాలుగా తన మందసాని తన ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాడు చూడండి ఎంత తేడా ఉందో కదా ఇరవై సంవత్సరాల అభినదావి ఇంట్లో దేవుని మందసం ఉందనంటే ఆయన ఎంతగా ఆశీర్వదింపబడి ఆయన కూడా దేవుడు వాళ్ళ ఇంట్లో శ్రమలు కలుగు చేస్తుంటేనో వాళ్ళ ఇంట్లో బాధలు అదే రీతిగా ఎక్కడైతే ఫిలిస్ ఏ రీతిగా అయితే ఫిలిస్తీన్ల పట్ల ఆ బెట్స్మేష పట్ల దేవుడు చేశాడో అదే రీతిగా అభినాదాబు పట్ల దేవుడు చేయలేదు వీళ్ళ చేసుంటే అతను కూడా విడిచిపెట్టేవాడు ఫిలిస్తీన్లకి బెచ్చమేష వారికి అభినాదాబుకున్న తేడా ఏంటంటే ఫిలిస్తీన్లు దేవునికి ఇవ్వవలసిన రీతిగా దేవుణ్ణి సేవించవలసిన రీతిగా వాళ్ళు సేవించలేకపోయారు వాళ్ళు గ్రహించలేకపోయారు అజ్ఞానుల మాట్లాడారు అజ్ఞానులలాగా బ్రవర్తించారు అందుకు దేవుడు వాళ్ళని శిక్షించాడు బెత్సమేష్ వాళ్ళు ఏం చేశారు అత్యుత్సాహం చూపించారు ఓవరాక్షన్ చేశారు దేవుని మందసాన్ని తెరిచి చూడాలనుకున్నారు కానీ అభినతావేం చేశాడు ఆయన మందసాన్ని ఇంటి తీసుకొచ్చి ఒక మనిషినే ప్రతిష్ఠించాడు పరిచర్య కొరకు ఒక మనిషినే త్యాగం చేసుకున్నాడు దేవుని ఆయన దేవుని సేవ కొరకు ఆయనకు మర్యాదలు జరిగించడానికి ఆయనకు బలు అర్పించడానికి ఆయన సేవ చేయడానికి తన కుమారుణ్ణి అర్పించుకున్నాడు సమస్తము క్రమముగా మర్యాదగా జరిగిస్తూ వచ్చాడు దేవుని సన్నిధిన వణుకుతూ వచ్చాడు కాబట్టి ఇరవై ఏళ్ళు మందసం ఇంట్లో ఉంది అంటే చూడండి దేవుడు అన్ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు అటు అదే రీతి బెజ్మెష్ వా దగ్గరికి వెళ్ళాడు అదే రైతే అభినాతాబ్ దగ్గరికి వెళ్ళాడు వీళ్ళ ముగ్గురులో ఎక్కువ కాలం ఉంది మాత్రం అభినాతాబ్ దగ్గర ఎందుకంటే ఆయన భయభక్తులు కలిగి దేవుని మందసానికి దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని క్రమాన్ని మర్యాదగా జరిగిస్తూ జరగాల్సినవన్నీ కూడా క్రమంగా జరిగిస్తూ కాబట్టి ఇరవై వేలు ఇరవై సంవత్సరాల మనసు మన ఇంట్లో ఉంది అయన అంతకంతకు అభివృద్ధి పొందాడు అనేకులు ఆయన ఇంటి దగ్గరికి వచ్చారు అనేకులు ఆయన ఇంటి దగ్గరే బరులు అర్పించారు అనేకులు ఆయన ఇంట్లో మనసం ఉందంటే ఆయన పేరు ప్రఖ్యాతలు ఎక్కువ అయిపోయి ఉంటాయి ఇంట్లో ఉంది అంతకుముందు అతని ఇల్లు ఎవరో తెలుసో లేదో తెలియదు కానీ ఇప్పుడు దేవుని మనసం ఆయన ఇంటి దగ్గర ఇరవై సంవత్సరాలు ఉందంటే ఆయన ఇల్లు ఎంతగా అభివృద్ధి పొందుకుని ఎంత అభివృద్ధి పడుకుని ఎంత అభివృద్ధి చెందుంటదో దేవుని మనసం అక్కడ ఉండడం కాబట్టి ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాలి దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇందులో గమనించాల్సిన విషయం ఏంటిదంటే దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనతో సహవాసం కలిగి ఉండాలనుకుంటున్నప్పుడు దేవుడు తన శక్తిని తన ప్రభావాన్ని తన యొక్క మహిమను మన కనబరుస్తున్నప్పుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఎలా స్వీకరిస్తున్నాం ఆయనకు తగినట్లుగా మనం చేస్తున్నామా ఆయనకు తగినట్లుగా క్రమంగా మనం జరిగిస్తున్నామా లేదంటే ఈ లోకస్థల వల్లే అజ్ఞానంతో మనం ప్రవర్తిస్తున్నామా ఆయనని తృణీకరిస్తున్నామా అనేది మనం పరిశీలించుకోవాలి ఒకవేళ దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు క్రమ మనం కనుక క్రమంగా ఆయన పట్ల జరిగించకపోతే ఆయనకు తగినట్లుగా మనం ఉండకపోతే ఆయనకు అనుకూలంగా మనం ఉండకపోతే ఏ రీతికైతే ఫిలిస్తీలు ఇబ్బంది పడ్డారో ఏ రీతిగా ఆ యొక్క బెచ్చిమేష ప్రాంత ఇబ్బంది పడ్డారో మనము కూడా అదే రీతికి ఇబ్బంది పడతాం మన జీవితాలు కూడా అదే రీతి కష్టాలు పాలవుతూ ఉంటాయి అలా కాకుండా మనము దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనతో మాట్లాడినప్పుడు లేకపోతే మన జీవితంలో కార్యాలు చేసినప్పుడు ఆయన ప్రత్యక్షతను మనం అనుభవించినప్పుడు మనం ఆయనకు లోబడి ఆయనకు తగినట్లుగా ఆయనకు వాక్యానుసారంగా మనము క్రమంగా ఆయనకు ఇవ్వాల్సింది ఆయనకు చేయవలసింది మనం చేసినప్పుడు మనం అంతకంతకు దీవించబడతాం దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు దేవుడు మనని అభివృద్ధి పరుస్తాడు దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అంత గొప్ప దేవుడు దేవుడు ఒకటే మందసం కానీ కొంతమంది శ్రమల పాలు అయిపోయారు ఒక వ్యక్తేమో దీవించబడ్డాడు అక్కడే ఉంది లోకంలో ఎంతో గొప్ప ధన్యత ఏంటిదంటే యేసుప్రభు నిజమైన దేవుడు తెలుసుకోవడం అది ఎంతో గొప్ప ధన్యత లోకంలో ఆస్తులు ఉండడం కానీ అంతస్తులు పేరు ప్రఖ్యాతులు ఉండడం కానీ పదవుల అధికారాలు ఉండడం కానీ వీటన్నిటికన్నా కూడా నిజమైన దేవుడు ఏసు ప్రభు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు మన కొరకు రక్తంగా అర్చాడు మనం ఈ లోకస్తులము కాము మనం పరలోకానికి వెళ్ళాలి ఒకవేళ లోకంలో పాపంతో చనిపోతే మనం నరకానికి వెళ్తాం అనే సత్యాన్ని తెలుసుకోవడమే మన జీవితంలో మనం పొందుకున్న గొప్ప ధన్యత కాబట్టి దేవుడు అంత గొప్ప ధన్యతని మనకిచ్చాడు మనకి ఇస్తున్నప్పుడు మన సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మరి మనం ఎలా దేవుని పక్షాన ఉండగలుగుతున్నాం ఆయనకు తగినట్లుగా ఉంటున్నామా లేదా ఆయన తగినట్లుగా మనం జీవిస్తున్నాం ఆయనకు జరగాల్సినవన్నీ క్రమంగా జరిగిస్తున్నామా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి ఫిలిస్తీన్లకు దేవుడు గొప్ప వరం ఇచ్చాడు వాళ్ళు దేవునితో ఏర్పరచబడిన వాళ్ళు ఒక రీతిగా దేవుని ప్రజలకు విరోధమైన వాళ్ళు కూడా విరోధమైన వాళ్ళే కానీ గొప్ప అవకాశం అది వాళ్ళకి ఇచ్చాడు దేవుడు గొప్ప గొప్ప అదృష్టాన్ని గొప్ప భాగ్యాన్ని దేవుడు ఫిలిస్తీన్కి ఇచ్చాడు అసలు వాళ్ళ ఆయన మందసం వాళ్ళ రాజ్యంలో ఉండడమే గొప్ప విషయం వాళ్ళ ఆయన దేవుని మందసము వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే గొప్ప విషయం అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు అజ్ఞానంతో ప్రవర్తించారు అడు బోర్ల వీడు ఎందుకో బోర్ల ఎవడు రాలేదు లోపలికి ఎవడు వచ్చి పడేయలేదే ఏమీ లేదే గాలి రావడానికి కూడా ప్లేస్ లేదే వీడు ఎందుకు ఈ విగ్రహం బోర్లబడింది అని గ్రహించలేకపోయారు తర్వాత ముక్కలు ముక్కలు అయిపోయినప్పుడు వీడెందుకు ముక్కలు ముక్కలు అయిపోయాడు అంటే ఎవరు నిజమైన దేవుడు ఈ మందస ఈ దాగును ఎందుకు ముక్కలు ముక్కలు అంటే నిజమైన దేవుడు ఎవరు నిజమైన శక్తి కలిగిన దేవుడు ఎవరనేది వాళ్ళకి స్పష్టంగా వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా దేవుడు చూపించాడు నేనే నిజమైన దేవుడు అని ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు వాళ్ళు దాన్ని సద్వినియోగపరచుకోలేదు అజ్ఞానంతో ప్రవర్తించారు మన దాగోన్ మన దేవతైన దాగోన్ మీద భారంగా ఉన్నదే అని చెప్పి వాళ్ళ దేవత గురించి ఆలోచిస్తున్నారు పనికి మాలిని శక్తి లేని బలము లేని జీవము లేని వాళ్ళ వాళ్ళ దేవుని పట్ల మన మన మీద ఇవ్వండి ఆయన దేవుని భారం వాని హస్తం భారంగా ఉందే అని చెప్పి ఆలోచించారు అజ్ఞానాన్ని బయట కాబట్టి ఫిలిస్తీన్లు మొత్తం కూడా అతలాకుతలం అయిపోయారు దేవుని దెబ్బకి వీళ్ళు ఈ మెచ్చ ప్రాంత వాసులు దేవుడు మందసం తిరిగి వచ్చినప్పుడు ఆయనకి ఇవ్వాల్సింది క్రమంగా ఇవ్వకుండా జరిగించాల్సింది క్రమంగా జరి జరిగించకుండా ఓవరాక్షన్ చేసి పెట్టెని తెరిచి శిక్ష పాలయ్యారు శ్రమలో పాలయ్యారు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే దేవుడు యశాగ్రంథంలో మాట అంటూ ఉంటాడు యశా గ్రంథము అరవై అధ్యాయం రెండో వచనంలో యశాగ్రంథం అరవై ఆరో అధ్యాయం రెండో వచనంలో దేవుడు అంటున్నాడు అవన్నీ ఉన్న హస్తకృతములు అవన్నీ నా వలన కలిగినవి యహోబ అని యహోబ సెలవిచ్చుచున్నాడు రెండో వాదనంలో రెండో భాగంలో ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వాని నేను దృష్టించుచున్నాను ఎవడు దీన హృదయుడై ఎవడు దీనుడై ఎవడు దీనత్వం కలిగి తగ్గించుకొని దేవుని ఎదుట తగ్గించుకొని తను తాను తృణీకరించుకొని తను తాను సమర్పించుకొని ఎవడైతే దీనుడై నలిగిన హృదయము గలవాడై నా ఎదుట నా మాట విని ఆయన మాట విని ఎన్ని కండిషన్లున్నాయి చూడండి దీనత్వం కలిగి ఉండాలి నలిగిన హృదయం కలిగి ఉండాలి అంటే అహంకారం ఉండకూడదు గర్వం ఉండకూడదు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి అదే రీతిగా ఆయన మాట వినాలి ఆయన మాట విని వణుకుతూ ఉండాలి అప్పుడు వానినే నేను దృష్టించుతున్నానని దేవుడు చెప్పాడు అంటే ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి దీనత్వం కలిగి తగ్గించుకొని ఆయన మాట విని ఆయనకు వణుకుతూ భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని దృష్టిస్తాడు అభినా తాబు ఏం చేస్తాడు దేవుని మందసం ఆయన ఇంటి దగ్గరికి రాగానే తాను తన కుమారుణ్ణి సమర్పించుకున్నాడు దేవునికి ఆయన పరిచర్య చేయడానికి కుమారుణ్ణి సమర్పించేసుకున్నాడు ఎందుకు దేవునికి పరిచర్య చేయడం కన్నా దేవుని పని చేయడం కన్నా ఆయనని సేవించడం కన్నా ఈ లోకంలో గొప్ప ధన్యత ఏది లేదు దేవుని మందసం నా ఇంటికి రావడం నా అదృష్టం దేవుడు మందసం నా ఇంటికి రావడం నా ధన్యత దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత కాబట్టి ఆయనను క్రమంగా సేవించడం కన్నా ఆయనను క్రమంగా ఆయన ఆయన దహన బలుడు ఆ బలులను అర్పించడం కన్నా ఆయనను సేవించడం కన్నా నా కుమారుడుకు ఉన్నటువంటి ధన్యత ఇంకేది లేదు ఆయనను సేవించడం నా కుటుంబానికి ఉన్నటువంటి ధన్యత ఇంకోటి ఏది లేదు కాబట్టి నా కుమారుణ్ణి సమర్ ఆయన కుమారుణ్ణి సమర్పించుకొని క్రమంగా జరిగించాడు కాబట్టి ఈరోజు మనం కూడా దేవుణ్ణి తెలుసుకోవడం యశుప్రభుని తెలుసుకోవడం సత్యాన్ని తెలుసుకోవడం ఆయనతో సహవాసం కలిగి ఉండడం అది గొప్ప ధన్యత ఆత్మను పొందుకోవడం గొప్ప ధన్యత కాబట్టి ఆ ధన్యతను మనం కాపాడుకోవాలి ఆయన మనకి ఇస్తున్నాడు ఆ ధన్యత లోకంలో ఎంతోమంది ఉన్నారు గొప్పవాళ్ళు ధనవంతులు ఉన్నారు పేరు ప్రఖ్యాతులు కలిగిన ఎంతోమంది ఉన్నారు ఎవ్వరికి లేదు ధన్యత ఎంతోమంది ధన్యతలో లేరు ఎవ్వరికి కూడా ఈ ధన్యత రాలేదు దేనికి పనికి రాని ఏ యోగ్యత లేని మలాంటి మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఏ జ్ఞానం లేని మనకి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ఏ మంచితనం లేని మనకి దేవుడు భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి మనము ఆయన ఎదుట దీనత్వం కలిగి ఆయన మాట విని వణుకుతూ ఆయనను సేవించాలి అప్పుడు దేవుడు మనల్ని దృష్టించుతాడు దేవుడు మన పక్షాన ఉంటాడు దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు ఆయన మన పరిచర్యను అందుకుంటాడు మన సేవను అందుకుంటాడు మన ప్రార్థనలు వింటాడు మనల్ని హెచ్చిస్తాడు ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు అంత గొప్ప ధన్యత ఉందన్నట్టు ఫిలిస్తీన్లకు ఇచ్చాడు అవకాశం వాళ్ళు మూర్ఖుల వల్లే కోల్పోయారు అదే అవకాశం అభినా దాబుకొస్తే అదృష్టం లాగా బంగారం లాగా స్వీకరించాడు తన అభివృద్ధి పొందాడు నిలబడ్డాడు కాబట్టి ఈరోజు మనం కూడా దేవుడు మన దగ్గరికి వస్తున్నప్పుడు ఫిలిస్తీన్ల వల్లే అజ్ఞానంతో కాకుండా ఫిలిస్తీన్ల వల్లే మన మనం ఏదైతే ఈ లోకంలో ప్రేమిస్తూ ఉంటామో లోకంలో దేనైతే మనం వెంబడిస్తూ ఉంటామో ఏదైతే మనం నమ్ముతుంటామో దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను మనం ప్రేమతో స్వీకరించాలి ఈ లోకంలోన్న వాటిని విడిచిపెట్టాలి ఈ లోకంలో విడిచిపెట్టాలి ఈ లోకంలో మనకి ఏదైతే దేవునికంటే ఎక్కువగా ఈ లోకంలో మనకు అనిపించిందో సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు అవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి అవన్నీ విడిచిపెట్టి ఆయనకు సరెండర్ అయిపోవాలి ఆయన దగ్గర మనం లోబడాలి ఆయనకి మనం తగ్గించుకొని మనం జీవించాలి అలా జీవించినప్పుడు మనల్ని దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు మనల్ని దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్తా ఉంటాడు అలా కాకుండా దేవుని సత్యాన్ని తెలుసుకొని దేవుని ఎరిగి ఆయన ప్రభావాన్ని చూసి ఆయన శక్తిని చూసి ఆయన ఆత్మను అనుభవించి మరి ఆయనకు అవిదేత చేస్తే ఇంకా మన ఆశల కొరకు ఇంకా మన కోరికల కొరకు ఇంకా మనం ఏదో చేయాలనుకుంటున్నాం వాటి కొరకు దేవుణ్ణి తృణీకరిస్తే చూడండి ఆ ఫిలిస్తీన్లు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు అదే అంటున్నాడు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ ఈ మాటలు రాయబడతా కీర్తనల గ్రంథం నూట అధ్యాయము మొత్తం ఈ అధ్యాయం కూడా దేవుని మాటలకు సంబంధించి ఉంటుంది పిన్నల పిన్నలనేమి పెద్ద పెద్దలనేమి తన యందు అది కాదండి నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు ఆయన మార్గములు నడిచే వారంతా కూడా ధన్యులు అదే ఇంతవరకు మనం చెప్పుకోం ఆయన మార్గము నడవడం గొప్ప ధన్యత ఆయన మాట వినడం గొప్ప ధన్యత ఆయన దగ్గరికి రావడం గొప్ప ధన్యత ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడం గొప్ప ధన్యత అంటున్నాడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నిశ్చయముగా అంటున్నాడు అనుమానమే లేదు నిశ్చయముగా ఖచ్చితంగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తాం లోకంలో చాలా మంది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరిని లేదు ఎవరిని ఉండడం లేదు చాలా మంది పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం కూడా ఎటు పోతుందో కూడా అర్థం కాదు ఏమైపోతుందో అర్థం కాదు ప్రయాసపడతాం కష్టపడతాం డబ్బులు వస్తాయి మనవి ఎటు ఏమవుతున్నాయో అర్థం కాదు వాళ్ళు మనకి సామెత ఏంటిదంటే చిల్లుల జేబి అంటే డబ్బులన్నీ కూడా చిల్లులు ఉన్న జేబులో వేసినట్టుగా అయిపోతుంది అని పరిస్థితి ఒక మాట మాట్లాడుతూ ఉంటారు అంటే మన డబ్బులు వేస్తాం జేబులో అవి చిల్లు జేబి ఏమైపోతుంది వెమట కింద నుంచి పడిపోతాయి అన్నట్టు అంటే వేసినంతసేపు ఉండవు ఆ డబ్బులు అలా అయిపోతా ఉంటాయి అదే చెప్తున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటాయి అంటే మనం కష్టాదీతం కష్టాచితం మనం అనుభవించలేం దాని ద్వారా మనకు తృప్తి కలగదు ఎన్ని డబ్బులు సంపాదించినా పోతానే ఉన్నాయే పోతనే ఉన్నాయి అనే బాధ మనలో ఉంటుంది చాలా మందికి ఉంటుంది లోకంలో మనుషులకి దేవుడు నమ్మే వాళ్ళకి నమ్మని వాళ్ళకి ఇద్దరికీ ఉంటది కానీ ఇక్కడ దేవుడు అష్యూరెన్స్ ఇస్తున్నాడు ఏంటిదంటే ఆయన ఎందు నీవు భయభక్తులు కలిగే ఆయన ద్రోవలో నీవు నడిస్తే నీవు నీ కష్టాజితాన్ని ఖచ్చితంగా అనుభవిస్తావు నీకు మేలు కలుగుతుంది చెప్తున్నాడు అంటే నీవు చేసే పని అనేది అది దీవించబడుతుంది నువ్వు చేసే పని అది ఆశీర్వదించబడుతుంది తర్వాత అంటున్నాడు మూడో వచనంలో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షల్లి వలె నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలె నుందురు అంటే నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుంది ఫలిస్తుంది అంటే ఇక్కడ భార్య పిల్లల గురించి మాట్లాడుతున్నాడు అంటే నీ కుటుంబము వర్దిల్లుతుంది నీ కుటుంబం ఫలభరితంగా మారుతుంది అని చెప్పి దేవుడు అశ్వూరెన్స్ ఇస్తున్నాడు తర్వాత ఏమంటున్నాడు యహోవ ఎందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడను ఎలాగు తన కష్టాజితాన్ని తను అనుభవిస్తాడు తన కుటుంబంలో నెమ్మది తన కుటుంబం కూడా అభివృద్ధి పొందుకుంటుంది తన బిడ్డలు కావచ్చు భార్య కావచ్చు ఫలిస్తారు అదే రీతిగా అంటున్నాడు సీయోనులో నుండి ఐదో వచనంలో సియోనులో నుండి యహోవ నిన్ను ఆశీర్వదించను నీ జీవిత కాలం అంతయురుషలేములు క్షేమము కలుగుట చూచెదవు అంటే నీవెక్కడైతే ఉంటావో నువ్వు ఏ ప్రాంతంలో అయితే ఉంటావో ఆ ప్రాంతము నిన్ను బట్టి క్షేమంగా ఉంటుంది నీ ఉన్న ప్రాంతము నున్ను బట్టి క్షేమంగా ఉంటుంది దేవుడు స్త్రీయంలో నుండి ఆశీర్వదిస్తాడు నీ జీవిత లోకమంతా ఏమైనా అయిపోని లోకంలో ఏమైనా జరిగిపోని మనల్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట మనమున్న ప్రాంతంలో క్షేమాన్ని కలుగజేస్తానని చెప్తున్నాడు తర్వాత నీ పిల్లల పిల్లలను నీవు చూచదువు ఇస్రాయలుల మీద సమాధానం ఉండును గాక నీ పిల్లల పిల్లల్ని అంటే నీ ఆయుష్ను నేను పొడిగిస్తానని దేవుడు చెప్తున్నాడు మొట్టమొదటిగా మన కష్టాతీతాన్ని మనం అనుభవిస్తాం మన కుటుంబంలో సమాధానం మన కుటుంబం హెచ్చింపబడతా ఉంటుంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు క్షేమంగా ఉంటారు వాళ్ళు దీవించబడతారు నాలుగవదిగా మన ఆయుష్ కూడా పెరుగుతుంది మన ఆయుష్ని కూడా దేవుడు ఎక్కువగా ఇస్తాడు ఎప్పుడు ఇవన్నీ జరిగేది అనంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన అదే అంటున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన ఆయన త్రోవలు నడిచేవాడు ధన్యుడు ఆయన త్రవలో మనం నడవాలి మనకు నచ్చిన త్రవలో కాదు మనకిష్టం వచ్చిన త్రవలో కాదు లోకం అనుసరించే కాదు ఆయన త్రవలో ఆయన చూపిన మార్గంలో అది ఇరుకు మార్గం శ్రమున్నా కష్టమున్న బాధ ఉన్నా మనం నడవాలి కాంప్రమైజ్ కాకూడదు రాజీ పడకూడదు ఎక్కడ కూడా రాజీ లోకంతో రాజీ ఆయన మార్గంలో నడిస్తే అంత గొప్ప ధన్యత అన్నట్టు భయభక్తులు కలిగి ఉంటే అంత గొప్ప ధన్యత అన్ని విషయాలలో మన మన కష్టాజితం కావచ్చు మన కుటుంబం కావచ్చు మన చుట్టూ ఉండే కావచ్చు ఇంకొకటి మన యొక్క ఆయుష్కాలం కావచ్చు అన్నీ కూడా నువ్వు పొందుకుంటావని దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నాడు అన్ని రకాలుగా నువ్వు ఫలిస్తావు అన్ని రకాలుగా నువ్వు అభివృద్ధి పొందుకుంటావు అని చెప్పి దేవుడు అశూరెన్స్ ఇస్తున్నాడు తన వాగ్దానం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు వణుకుచ ఉంటే అదే అభినోదాపు చేశాడు తన ఇంట్లో దేవుడు ఇరవై సంవత్సరాలు ఉన్నాడు ఇరవై ఏళ్ళు ఉన్నాడు అదే దేవుడు ఫిలిస్తీలు ఏడు నెలలు భరించలేకపోయారు క్రమలపాలైపోయారు అదే దేవుడిని బెచ్చి మెషి వాళ్ళు ఏడు రోజులు కూడా భరించలేకపోయారు కొన్ని రోజులు కూడా భరించలేకపోయారు అది కాబట్టి మనము దేవుని ఎదుట తగ్గించుకొని మనము ఈ లోకంలో ప్రేమించే వాటిని పక్కకు పెట్టి మన అజ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుడు మన దగ్గరకు వచ్చాడు కాబట్టి దేవుడు మనం మనల్ని మనం దేవుని తెలుసుకున్నాం కాబట్టి ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ఆయన ఎదుట మనం ఎంతో తగ్గింపగలిగి ఆయన మార్గంలో మనం నడవాలి అలా కాకుండా మనము ఈ లోకంలో మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తే దేవుడు అంటున్నాడు కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలలో యహోవా నీతి పరిశీలించును దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములు వడగాలియు వారికి పానీయ భాగమగును అని చెప్తున్నాడు అంటే దుష్టుల మీద ఏం చేస్తారంట ఉరులు కురిపిస్తాడంట అగ్ని అగ్నిగంధకములు వడగాలియు వారికి పానీయ భాగమగును అంటే శ్రమల పాలవుతారు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు కాబట్టి దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం స్వీకరించాలి ఎలాగైనా కావచ్చు ఆయన రకరకాలుగా వస్తూ ఉంటాడు ఇది ఏ రీతికైనా కావచ్చు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆయనకి లోబడాలి ఈరోజు మనం ఆయన తెలుసుకున్నాం కాబట్టి ఆయన మార్గంలో మనం నడవాలి నడిచినప్పుడు మనం ధన్య ధన్యత కలిగిన వాళ్ళం అలా కాకుండా మనం వ్యతిరేకంగా విల్తే అని అంటున్నాడు శ్రమల పాలవుతారు దేవుడు మిమ్మల్ని మీద ఊర్లు గురిపిస్తాడు దుష్టుల మీద ఊర్లు గురిపిస్తాడు ఆయనకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళే దుష్టులు ఆయనకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళే దుష్టులు కాబట్టి మనల్ని దేవుడు రక్షించడానికే ఏర్పరచుకున్నాడు ఆయన మనల్ని ఆశీర్వాదానికి వారసులు పిలిచాడు ఉగ్రత చేయడానికి పిలవడం లేదు ఆయన ఆయన రాజ్యంలో ఆయనతో పాటు సంతోషించాలని దేవుడు పిలుస్తున్నాడు ఆయనతో పాటు యుగ యుగాలు ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు ఆయన మనల్ని శ్రమ పెట్టడానికి కష్టపెట్టడానికి పిలవడం లేదు ఆయన మనల్ని నశింపజేయడానికి పిలవడం లేదు మనల్ని ఇంకా ఆశీర్వాదానికి వారసులు పిలుస్తున్నాడు కాబట్టి దేవుడు అన్ని రకాలుగా మనల్ని మేలు చేయాలి అన్ని రకాలుగా మనం మనతో మనతో ఉండాలి ఆయన ఇష్టపడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆయనకి అలా లోబడినప్పుడు మనకి శ్రమలే లోకంలో బిడలంగా ఉంటాం తల్లిదండ్రులు ఉంటారు బిడలు ఉంటారు తల్లిదండ్రులు బిడలకి శ్రేష్టమైన ఇవ్వాలని అనుకుంటారు శ్రేష్టమైనవి ఏదైనా కానీ వాళ్ళకు ఉన్నంతలో ఇవ్వాలనుకుంటారు మంచి చదువులు చదివియాలి మంచి బట్టలు తీసేయాలి మంచిగా కుమారుడు ఉన్నతంగా ఉండాలి ఉన్నత స్థితిలో ఉండాలి అని చెప్పి తల్లిదండ్రులు ఆ కుమారుడు తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క భావాలను ఎరిగి వాళ్ళ యొక్క మనసును అర్థం చేసుకొని అతని పట్ల వాళ్ళకున్న తలంపులు ఎరిగి తల్లిదండ్రులకు లోబడి జీవిస్తే వాడి జీవితం చాలా సాఫీగా సాగుతుంది తల్లిదండ్రులకు భయభక్తులు కలిగి ఉంటే వాడి జీవితం చాలా బాగుంటుంది వాళ్ళు కావలసినవన్నీ ఇస్తారు మంచిగా దేవుని వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ప్రేమ తల్లిదండ్రుల భయభక్తులు అన్ని రకాలుగా మంచిగా ముందుకెళ్తాడు అలా కాకుండా తల్లిదండ్రులను పక్కకు పెడుతూ లోక సహవాసాలని లోకంలో తిరుగుతూ వాళ్ళ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా చేశాడు ఏమీ సాధించలేడు జీతలు ఎంతో నష్టపోతాడు అన్నెన్నో చూస్తూ ఉంటాం మనం ఈ లోకంలో కాబట్టి దేవుని భయభక్తులు కలిగి ఉండడంలో ఆశీర్వాదాన్ని మనం చూస్తా ఉన్నాం ఎందు భయభక్తులు కలిగి ఉండడంలో ఉన్న గొప్ప దీవెనలను మనం చూస్తూ అదే రీతిగా దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఆయనని తృణీకరిస్తే ఆయన పట్ల అజ్ఞానంగా మనం నడుచుకుంటే ఏం జరుగుతుందో కూడా మనం చూస్తూ కాబట్టి ఇవన్నీ కూడా మనం గ్రహించి ఆయనకు తగినట్లుగా మనం జీవించాలి ఈరోజు లోకంలో దేవుడు ఎంతమందిని మందిని త్రోణీకరించాడు ఎందుకు ఆత్మీయంగా మనం మాట్లాడుకుంటే లోకంలో దేవుడు ఎంతో మందిని త్రోణీకరించాడు ఖచ్చితంగా త్రోణీకరించే ఉంటాడు ఎందుకు అని అంటే తీసుకొచ్చి పెట్టుకున్నారు లోకంలో ఉన్న వాటిని వెంబడిస్తున్నారు ఆయన వాక్య విరుద్ధమైన పనులు లోకంలో జరుగుతున్నాయి సంఘం గురించి మాట్లాడుతున్నాం సంఘంలో వాక్య విరుద్ధమైన విధానాలు వాక్యానికి వ్యతిరేకమైన విధానాలు లోకపు విధానాలు అన్ని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు దేవుని మనసుకు వ్యతిరేకంగా మారుతున్నారు దేవుని మీద తిరగబడుతున్నారు అనుకుంటూ వాళ్ళు ఏమనుకుంటున్నారు అవన్నీ చేస్తూ కూడా వాళ్ళు ఉన్నటువంటి గుడితనం ఏంటిది అజ్ఞానం ఏంటిదని అంటే నేను దేవునికే లోబడుతున్నాను నేను దేవునికే పరిచర్ చేస్తున్నాను నేను సత్యమే ప్రకటిస్తున్నాను అనేటువంటి అజ్ఞానంలో ఈ లోకం ఉండిపోయింది కానీ దేవుడు అటువంటి స్థితిగతుల్లో వీళ్ళందరినీ విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చాడు సత్యాన్ని తీసుకొని మన దగ్గరికి సత్యాన్ని తీసుకొని వచ్చాడు మనకు ఎన్నో విషయాలు తెలియజేశాడు సత్యంలోనికి మనం నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి మనము పరిశీలించుకోవాలా ఆయన మన దగ్గరకు వస్తున్నప్పుడు లోకంలో ఎంతో దేవుడు తృణీకరించేశాడు అందుకే వాళ్ళంతా కూడా శ్రమంలో పోతున్నాం మనం చదువుతూనే ఉన్నాం ప్రతి ప్రతి వారం మనం వింటున్నాం ప్రకటన గ్రహం కాబట్టి వాళ్ళంతా కూడా శ్రమలో కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు అటువంటి పరిస్థితుల్లో మనము శ్రమంలో పోకుండా ఆయనకు ప్రియమైన వారంగా ఒక మాటలో చెప్పాలంటే లక్ష నలభై నాలుగు వేళ్ళలో మనం ఉండాలి అనంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం ఉండాలి ఆయన లోకాన్ని తృణీకరించి లోకంలో ఉన్న తృణీకరించి ఆయన మన దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన మనం స్వీకరిస్తున్నామా లేదా వాళ్ళ విని పక్కకు లైట్ తీసుకుంటున్నామా ఎప్పుడు చెప్పే వాక్యాలే కదా ఎప్పుడు వినే వాక్యాలే కదా ఎప్పుడు చదిగే ఎప్పుడు చెప్పేవే కదా అని లైట్ తీసుకుంటున్నామా దేవుడు మన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు అనంటే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అనంటే ఆయన ఏ పర్పస్ లేకపోతే కచ్చితంగా దేవుడు తెలియజేయడు ఏ ఉద్దేశం ఆయన హృదయంలో లేకపోతే ఏ విషయం కూడా మనకు ఆయన చెప్పడు ఈరోజు మనకు చెబుతున్నాడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు అనంటే దాని అర్థము దేవుడు మన ద్వారా ఏదో చేయాలనుకుంటున్నాడు దేవుడు మన ద్వారా ఏదో పరిచర్య జరిగించాలనుకుంటున్నాడు మన పట్ల అంటే మన గ్రూప్ పట్ల దేవుడికి ఒక ఉన్నతమైన తలంపు ఉంది కాబట్టి మనం ఆయనని స్వీకరించాలి ఆయన మాటను తృణీకరిస్తే ఆయన మన దగ్గర నుంచి కూడా వెళ్ళిపోతాడు ఆయన మాటను మనము ఏదో ఎప్పుడు వినేటివే కదా ఎప్పుడు ఇంతకాలం నుంచే వింటున్నాం కదా అని లైట్ తీసుకుంటే మనం కూడా ఆ గుంపులోనికి వెళ్ళిపోతాం ఆ శ్రమల పాల ఏ గుంపులోనికి వెళ్ళిపోతాం కాబట్టి ఆయన చిత్తాన్ని ఇరిగి ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సంతోషంతో స్వీకరించి ఆయనకు తగినట్లుగా ఏదైతే గత అభినాదాబుతో కుమారుని ప్రతిష్ఠించుకున్నాడో దేవునికి క్రమంగా జరిగిస్తూ వచ్చాడో మనం కూడా మనల్ని మనం ఆయనకి ప్రతిష్ఠించుకొని మనకు మనకు చేయగలిగినంతలో మనం చేస్తే ఎక్కడ నిర్లక్ష్యం చూపించకుండా ఎక్కడ వెనకడుగు వేయకుండా మనం ముందుకెళ్తే దేవుడు మనతో ఉంటాడు మన ద్వారా ఆయన పరిచర్య చిత్తాన్ని జరిగిస్తాడు మనల్ని హెచ్చిస్తాడు ఆయన ఎందు భయభక్తులు కలుగుంటే మనం ధన్యుల్యమని వాక్యం చెప్తాం కాబట్టి రాత్రికాల సమయంలో వాక్యం ఏంటంటే మనము మనల్ని మనం పరిశీలించుకుందాం దేవుడు మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయనను మనం స్వీకరిద్దాం ఆయన మన దగ్గరకు వస్తున్నప్పుడు స్వీకరిద్దాం మనల్ని ఆయనకి సమర్పించుకొని ఆయన అధికారానికి లోబాడి ఆయన ఎందు వినయ భయభక్తులు కలిగి అను దీనత్వం కలిగి ఆయన ఎదుట ఉందాం ఆశీర్వదింపబడదాం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమా కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభావ నీకెంతగానో స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ సాయంత్రకాల సమయంలో ప్రభ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు ఆయన ఫిలిస్తీన్లు ఆయన మీరు వారికి నీరు ఎంతో గొప్ప ధన్యతను మీరు అనుగ్రహించారు కానీ వారి అజ్ఞానంతో దానికి కోల్పోయినారు ప్రభావ అదే రీతిక తండ్రి ఆ వారు నన్ను అత్యుత్సాహం చూపించిన తండ్రి మీ సన్నిధిని వాళ్ళు కూడా కోల్పోయినారు కానీ అభినాదాబు తండ్రి మిమ్మల్ని స్వీకరించడమే గొప్ప ధన్యత అనుకున్నాడు మీరు ఆయన దగ్గరికి రావడమే గొప్ప ధన్యత అనుకున్నాడు తన కుమారుని ప్రతిష్ఠించుకొని నా ప్రభావ మీకు పరిచర్ చేస్తూ వచ్చాడు మీరు ఆయన దగ్గర ఇరవై సంవత్సరాలు ఆయన ఉన్నారు ప్రభ కానీ అదే మిమ్మల్ని ఫిలిస్తీన్లు భరించలేకపోయారు అవును ప్రభా ఎవరైతే నీ ఎందుకు భయభక్తులు కలిగి నేను సేవిస్తారో తండ్రి వారి ఎదుట మీరు ఉంటారు వారి దగ్గర మీరు ఉంటారు అనే విషయాన్ని ప్రభా మీరు మాకు తెలియజేస్తున్నారు ఎవరైతే ప్రభావ మిమ్మల్ని తృణీకరిస్తూ తృణీకరించి వాళ్ళ అజ్ఞానంతో వాళ్ళ ప్రజ్ఞానాన్ని ప్రదర్శిస్తారో వాళ్ళ తండ్రి శ్రమల పాలవుతారు అని అక్కడ మాకు తెలియజేయబడతా ఉంది కాబట్టి తండ్రి ఆయన మీరు మా దగ్గరికి వస్తున్నారు మాతో మాట్లాడుతున్నారు మాకు అనేకమైన విషయాలు తెలియజేస్తున్నారు మేము మమ్మల్ని కాబట్టి తండ్రి మాలో మీకేమైనా అవిధైతే ఉంటే క్షమించండి ప్రభా మాలో ఇంకేమన్నా మీకు ఆయస్కరమైనట్టు తొలగించండి ప్రభా సంపూర్ణంగా మీకు లోబడి మీ ఎదుట తగ్గించుకొని దీనత్వం కలిగి భయభక్తులు కలిగి నీ త్రోవలు ఎందు నడవడానికి కృప చూపించండి నీ నీ ఉద్దేశము నెరవేర్చడానికి మాకు సహాయపడండి తండ్రి నేనా ప్రభా తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చడం కన్నా నీ యొక్క పనిని నెరవేర్చడం కన్నా నిన్ను మహింపరచడం కన్నా ఈ లోకంలో మా గొప్ప పని లేదు ప్రభ ఉన్నతమైన లేదు ప్రభావ కాబట్టి తండ్రి నన్ను మీ చిత్తం నెరవేర్చడానికి మాకు సహాయపడమని మీ చిత్తాన్ని మాకు తెలియజేయమని నా ప్రభావ మమ్మల్ని అందరినీ కూడా సది సత్యంలో నడిపించమని నా ప్రభావ నా తండ్రి మీ రాజ్యంలో నీ యోగాలు నీతో పాటు సంతోషించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తన్ని నన్ను మీరే సహాయపడండి మమ్మల్ని క్షమించండి నన్ను మీకు తగినట్లుగా మమ్మల్ని మార్చండి మీ నా ఆశీర్వాదం వారసులవిటికి మిమ్మల్ని పిలుస్తున్నారు కాబట్టి ప్రభావ మీరు ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ తండ్రి సాయంకాల సమయంలో మా ప్రియులను బట్టి కూడా మీ పాదాలు చింత మొరపెడుతున్నాం ప్రభావ రవి చల్లవేదను మీరు ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి తనకున్నటువంటి కిడ్నీ లివర్ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రభావం మీరు విడిపించండి స్వస్థపరచండి కన్నా ఆపరేషన్ జరగడానికి సహాయపడండి ప్రభా తన సంపూర్ణ సత్యం తెలుసుకొని మారు పొంది రక్షణ పొందడానికి మీరు సహాయపడండి అదే రీతిగా రాజేష్ బ్రదర్ క్యాన్సర్ నుంచి ప్రభావం ప్రార్థిస్తున్నాం తనను మీరు స్వస్థపరచండి క్యాన్సర్కి క్యాన్సర్ కరం నుంచి విడిపించండి ట్రీట్మెంట్ కావాల్సిన ప్రతి అవసరత నా కథతో తీర్చండి కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహించండి అదే రీతిగా ప్రభావ రీనా సిస్టర్ను బట్టి మీ పాదాలు చెంత మొర తన పక్షవాతంతో బ్రెయిన్ నా ప్రభా బాధపడుతుంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోనండి నువ్వు సమస్తం చేయగలిగిన దేవుడవు ప్రవ్వ మీరేనాయన మీ గాయపడి నస్తున్న ముఠాన్ని కాకండి స్వస్థపరచండి తన బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలో సహాయపడండి ఆయన మీరేనాయన వారి బిడ్డల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ చదువుల్లో ప్రభావ మీరు తోడుగునమని ప్రార్థిస్తున్నాం తండ్రి నానసమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తన కాళ్ళు సర్జరీ జరగాల్సింది ప్రభావ మీరేనైనా అన్ని మీరు అనుకూలపరచండి సర్జరీ జరిగించండి తనను స్వస్థపరచండి మీ సాక్షిని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఒకవేళ ప్రభా రక్షణ నేను బిడ్డైతే రక్షణ అనుగ్రహించండి వారి కుటుంబం సమాధానం దయచేయండి అదే రీతిగా తండ్రి రిషిక పాపను బట్టి మీ పాదాల చింత మొర ఇన్ఫెక్షన్ ప్రభ మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఇన్ఫెక్షన్ నుంచి విడుదల దయచేయండి కుటుంబంలో సమాధానం దయచేయండి బిడ్డ కూడా నీ ఎదుట నీ ఎందు భయభక్తులు కలిగి జీవించే జీవితం అనుగ్రహించండి ప్రవా మీ బిడ్డ భవిష్యత్తుని దీవించండి ఆశీర్వదించండి ప్రార్థిస్తున్నాం సుందర బ్రదర్ ముట్టండి ప్రభావ ప్రతి ఆల్కాల్ స్పిరిట్ నుంచి మీరు విడిపించండి తన ప్రభా న్యూమోనియా నుంచి విడిపించండి స్వస్థపరచండి రక్షణకు తగినట్లుగా నినామానికి తగినట్లుగా ప్రభావ తను జీవించడం సహాయపడండి లోకపునం ఉన్నటువంటి దురాల వాటి నుంచి విడిపించండి ప్రభాకుల శ్రామదులను బట్టి మీ పాదాలు మూర పెడుతున్నాం తండ్రి ఎర్నీయ సర్జరీ ప్రభావ తండ్రి జరగబోతున్న మీరు కార్యం జరిగించండి ఆయన సక్సెస్ అవ్వడానికి సహాయపడండి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహించండి అదే రీతిగా తండ్రి శివద్ధాస్పత్రిని బట్టి మీ పాదాలు ఎంత మొర పెడుతున్నాం బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతుండగా ప్రభావ మీరే సహాయపడండి స్వస్థపరచండి నా రక్షణ లేని బట్టి అయితే రక్షణ అనుగ్రహించండి వారి కుటుంబంలో సమాధానం దాయించండి ప్రభావ తన ట్రీట్మెంట్ కాల్సిన ప్రతి అవసర మీ మహిమేశ్వరుల నుంచి తీర్చమని ప్రార్థిస్తున్నాం అదే రోజులుగా తండ్రి ప్రదీప్ సార్ని బట్టి మీ పాదాలు చెంత మొర పెడుతున్నాం యాక్సిడెంట్ అయింది ప్రభావ నా తండ్రిని సంపూర్ణంగా నైనా తను కోలుకోవడానికి సహాయపడండి నన్ను ఎక్కడైతే గాయాలైనయో సంపూర్ణంగా మానిపోవడానికి సంపూర్ణమైన పూర్వస్థితిని మీరు అనుగ్రహించండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నేను ప్రభావ కుటుంబంలో మీరే సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రోజుగా చంద్రకళ శిస్టర్ బట్టి నన్ను మీ పాదాలు చెంత మొర ప్రభ ఎటువంటి వ్యాధిన ప్రభ మీరు స్వస్థపరచండి ఆయన ప్రభ నీకు అసాధ్యమైందంటే ఏది లేదు ప్రభా ఏ భయంకరమైన వ్యాధి అయిన నీ ముందు నిలబడడానికి వీల్లేదు ప్రభావ మీరే గొప్ప కార్యం జరిగించండి విడిపించండి స్వస్థపరచండి కుటుంబం అంతటినీ ప్రభ రక్షణను నడిపించమని ప్రార్థిస్తున్నాం సర్వసత్యమో తెలిపిత్తనాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆయన ప్రతి దురాత్మందకర శక్తుని ఏ సుఖీస్తున్నాము మీరే కార్యం జరిగించండి అదే రీతిగా దిలీ బ్రతను బట్టి మీ పాదాలు ఎంత మొర పెడుతున్నాం మంచి జాబ్ అనుగ్రహించండి మీ సేవల్లో మీ చిత్త ప్రకారంగా వాడుకోండి కుటుంబానికి తోడై ఉండండి నేను అన్ని విషయాల్లో ప్రభా మీరే ఫలింపజీవని ప్రార్థిస్తున్నాం తండ్రి హిందూ ప్రియుల పాపను బట్టి మీ పాదాలు మొరపెడుతున్నాం ప్రభావ తన కాళ్ళు ఫ్రాక్చర్ అయిన తండ్రి నేను ప్రభావ మీరే స్వస్థపరిచే దేవుడు ప్రతి గాయాన్ని కట్టే దేవుడు తండ్రి మీరే సంపూర్ణంగా రీస్టోరేషన్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి నేందు భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని అనుగ్రహించండి ప్రభావ కుటుంబాన్ని కూడా తండ్రి రక్షణలు నడిపించండి అదే రీతిగా అనూప్ కుమార్ బ్రదర్ ను బట్టి మీ పాదాలు చెంత మొర పెడుతున్నాం తన గాయం ముట్టండి తాకండి స్వస్థపరచండి నా కుటుంబం మొత్తం రక్షణలు నడిపించండి నేను ప్రతి విధమైన చీకటి శక్తుల నుంచి బంధకాల నుంచి చీకట్లో నుంచి విడిపించండి ఆశ్చర్యకాలను మేము విడివి కుటుంబాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా పాపను బట్టి మీ పాదాలు ఎంత మొర హై షుగర్ నుంచి నేను ప్రభా ఎంతో బిడ్డ చిన్న బిడ్డ బాధపడుతుండగా ప్రభా మీ యొక్క గాయపడిన హస్తంతో ముట్టండి తాకండి నేను హై షుగర్ కలిగిస్తున్న ప్రతి అనారోగ్యాన్ని ప్రతి డీమన్ స్పిరిట్స్ ని ప్రభా యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం తండ్రి మీరు ఉపకారం జరిగించండి స్వస్థపరచండి మీ నామానికి మహిముకరంగా నిలబెట్టండి బిడ్డ భవిష్యత్తును దీవించండి ఆశీర్వదించండి అన్ని విషయాల్లో ఫలించటకు మీరు సహాయపడండి అదే రీతిగా తండ్రి నాయన సుజాత కళ్యాణ్ సిస్టర్ ను బట్టి మీ పాదాలు చింత మొర పెడుతున్నాం తనకున్నటువంటి గోల్డ్ అండ్ సైనస్ నుంచి ప్రభావ మీరు విడిపించండి నేను ప్రభా మీరే సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించండి నా ప్రభా మీ శక్తి బలం అనుగ్రహించండి నన్ను మీ పరిచయంలో బహుబలంగా మీ నామానికి మహిమకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కేన ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని జ్ఞాపకం చేసుకోనండి వారి కుటుంబాల్లో మీ సమాధానం దించండి నెమ్మదిని అనుగ్రహించండి నా ప్రభా వారు ఎక్కడికి వెళ్ళినా ప్రభా మీరే తోడుగా ఉండండి ఆయన వాళ్ళు చేసే పనులు మీరు తోడుగా ఉండండి అన్ని విషయాలను ఫలింపు చేయమని మీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రినైనా ప్రాముఖ్యంగా నీ బిడ్డలకు తండ్రి ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఉంటా ఉన్నాయి ప్రభావ ఆ మణిపూర్ ఛత్తీస్గఢ్ లో కావచ్చు నా తండ్రినైనా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఇంకా రాబోతున్నాయి ప్రభావ తండ్రి ఇటువంటి పరిస్థితుల్లో ఏ బిడ్డ కూడా తండ్రి అవిశ్వాసానికి గురవ్వకుండా ఏ బిడ్డ కూడా తండ్రినైనా నీ నుంచి విడిపోకుండా సహాయపడండి తండ్రి నా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినాను ప్రభావ తండ్రి ధైర్యంగా నిలబడి నా తండ్రిని నామాన్ని మహింపరచడానికి సహాయపడండి ప్రభు తండ్రి మీ పరులకు శాంతి సమాధానం అనుగ్రహించారు కుటుంబాలకు మీ భద్రత ఇచ్చండి అటువంటి పరుగునైనా అటువంటి ప్రాంతాలలో ప్రభావ ఎవరైతే భారం కలిగి పరిచయం చేస్తున్నారో వారి పరిచయను మీరు దీవించండి ఆశీర్వదించండి వారి కంచిగా మీరు ఉండండి ప్రభు మీరేనా ప్రభావ ప్రతి గ్రామానికి ప్రతి ప్రాంతానికి సువార్త ప్రకటించబడినట్లుగా సహాయపడండి తండ్రి మా దేశ ప్రజల పాపాలు క్షమించండి మా కొందరి పాపాలు క్షమించండి ప్రభు మా దేశ కూడా తండ్రి రక్షణలోకి రావడానికి సహాయపడండి సువార్తకున్న ఆటంకాలని తొలగించండి ప్రభావ తండ్రి నాయన ఎన్నో ఆటంకాలు ఉన్నాయి నా ప్రభా ఎంతో మంది సత్యంలో తెలుసుకోలేకపోతున్నారు ప్రభు ఈ ఆటంకాల వల్ల ఈ ఆటంకాలు తొలగించండి ప్రతి మారుమూల ప్రాంతానికి సువార్త వెళ్ళడానికి సహాయపడమని తండ్రి ప్రభావ మీరే సహాయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన ప్రతి సహాయం కొరకు ఈ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వ తండ్రి నాయన ప్రభావ మీరే తోడుకున్నందుకు వందనా ప్రభావ తిరిగి నాయన ఉదయాన్ని లేచి మిమ్మల్ని స్థుతించినప్పుడు రేపు దినమంతా కూడా మీరే మాకు తోడుగుండమని ప్రతి పరిస్థితిలోనే ప్రభావ మిమ్మల్ని మహింపర్చు గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన ప్రవైన యేసు క్రీస్తు యొక్క కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకును సదాకాలంతో నడిపించిన కాక ఆమెన్